ఆ మూరితి ఈ మూర్తి అందునిందు భేదములేదు సోమార్కనేత్రుడ విశ్వరూపములు చూచిన వారమేమునునేము బలిమితోడవత్సాపహరణమున బ్రహ్మకు నీ మాయచూపితివిలసిల్లగ రణభూమిని నరునకు విశ్వరూపమటు చూపితివి అలరిన నీ రూపు జలమధ్యంబున అక్రూరున కటు చూపితివి చలగి కుమారస్వామికి నారూపు శ్రీవెంకటగిరి చూపితివీ దైవికగ దుర్యోధను సఫను ప్రతాపము నీరూపు చూపితివి ఆ విధమున నే నీ రూపముదంకునాశ్రమమున చూపితివి నీ విధమెరుగని భీష్మకునకు మరి నిర్మల రూపము చూపితివి శ్రీవెంకటగిరి నా రూపం వేచేరి పరుషులకు చూపితివీ పుట్టినప్పుడే వసుదేవునకు చతుర్భుజముల నీ చూపితివి చట్టిగా గొల్లెతలకు రూపము రాసక్రీడలలో చూపిటివి ఇట్టే నారదునకు ద్వారకలో ఇంటింట నీరూపు చూపితివి పట్టుగా శ్రీవేంకటేశ్వర ఆ రూపమే మాకిప్పుడు చూపితివి